ఇక్కడ జ్ఞాని నుంచి వదిలిస్తున్నారు జ్ఞాని ఎవళ్ళని ద్వేషించడు కాబట్టి జ్ఞాని ద్వేషించడు అని మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే జ్ఞాని ఏ ఆచరణలో ఉన్నాడో మనం అటువంటి ఆచరణను మన జీవితంలో పెట్టుకోవాల్సి ఉంటుంది అందుకోసం కాబట్టి జ్ఞానికి ఏది సిద్ధమో అంటే సిద్ధించి ఉన్నదో అది మనకి సాధనమవుతుంది ఆయనకి అద్వేషము సిద్ధించి ఉన్నది అది మనకు సాధనమవుతుంది కాబట్టి ఎలాగ ద్వేషించకుండా ఉండడం మనకు అపకారం చేసిన వాడి హృదయంలో కూడా ఆ పరమాత్మయే ఉన్నాడు ఏ పరమాత్మ ఏ పరమాత్మ అయితే నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడో అదే పరమాత్మ మన మనకి అపకారం చేసిన వాడి హృదయంలో కూడా ఆత్మరూపంగా ఉన్నాడు అలా ఉన్నారు అని దర్శించాలి ఆత్మత్వేరకి పశ్యతి కాబట్టి ద్వేషానికి తావే లేదు తర్వాత మైత్ర మైత్ర అంటే స్నేహభావము గలవాడు అలా ఉండాలి స్నేహభావాన్ని కలిగి ఉండాలి మైత్రో బ్రాహ్మణ ఉచియతే అని మనుమ మనుస్మృతి గారుడు అంటాడు బ్రాహ్మణుడు అంటే ఎవరు మైత్రుడే బ్రాహ్మణుడు అంటే స్నేహభావమును కలిగి ఉండాలి శ్రీరాముణ్ణి వర్ణిస్తూ వాల్మీకి అంటాడు స్మితపూర్వాభిభాషీచ అని వర్ణిస్తారు అంటే శ్రీరాముడుకు శ్రీరామునకు ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఒకడు తారశిల్లితే ఏం చేస్తారు మీరు ఆలోచించండి మీకు ఇప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఎక్కడో మీకు తెలియని వ్యక్తి ఎవడైనా కనబడ్డాడనుకోండి మీరు ఏం చేస్తారు అలా మౌనంగా ఉంటారు గ్లమ్ గ్లమ్మో వాటెవర్ అలా ఉండిపోతారు అంతే తప్ప మీరు హలో సార్ అది పలకరిస్తారా పలకరించరు మీరు ఎలా కామ్గా ఉంటారు అదే మీ పొజిషన్లో శ్రీరాముడు ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడు స్మిత నవ్వుతాడు ఆ మనిషిని చూసి నవ్వుతాడు దెన్ పూర్వ అభిభాషి అభిముఖం ఆ మనిషి చూసి అయ్యా చెప్పండి మీ పేరేమి మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం అని ఈయన ముందు మాట్లాడతాడు ముందు మాట్లాడతాడు కొంతమంది ముందు మాట్లాడరు అవతల వాడు పలకరిస్తే నేను పలకరిస్తాను నేను రిప్లై ఇస్తాను వాడు మాట్లాడిపోతే నేను ఎందుకు మాట్లాడాలి ఏమి వీడు నా మేనత కొడుక మా అనుమావ కొడుక నాకేమన్నా బాధ అప్పిచ్చాడా వాడిని పలకెక్కాల్సినప్పుడు నాకేం వచ్చింది అని మనం అలా ఉండిపోతాం శ్రీరాముడైతే స్మిత పూర్వ అభిభాషి ప్రేమగా చిరునవ్వుతో మాట్లాడుతాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ మైత్ర అన్నదాన్ని అభ్యాసం చేయాలి ఎలాగ అభ్యాసం చేస్తారంటే మీకు ఎవడు మీ దగ్గరకు వచ్చినా తెలుసున్నవాడే వస్తాడు పదికి తొమ్మిది సార్లు మీకు పరిచయం ఉన్నవాడే మీ దగ్గరకు వస్తాడు ఒకప్పుడు ఎప్పుడైనా మీకు పరిచయం లేని వ్యక్తి కూడా మీతోటి మీకు తారశిల్లుతాడు రెండు సందర్భాల్లో పరిచయం ఉన్నవాడైనా లేనివాడైనా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనకి మూడు ముఖముపై చిరునము పెదవులపై చిరునం ఉండాలి చిరునం ఉండాలి ఎప్పుడు కూడా చిరునం ఉండాలి ముఖము అలా ముడుచుకోకూడదు ముఖం ముడుచుకుని ఉండకూడదు ముఖము వికసించి ఉండాలి ఎలాగా ముడుచుకోవడము వికసించడము అంటే ఎలాగా అలా పెట్టుకున్నారనుకోండి ముడుచుకుని ఉన్నట్టుంటే చిరునవ్వుతో ఉన్నారనుకోండి వికసించి ఉంటుంది కారణం అడగకూడదు వికసించడానికి తగినంత కారణం ఏమున్నది అని కారణం లేకపోయినా కూడా మీరు చిరునవ్వుతో ఉండాలి కారణం లేకున్నా సరే చిరునమ్ము వికసించి ఉండాలి ముఖం నెంబర్ వన్ నెంబర్ టూ కళ్ళల్లో ప్రసన్నత ఉండాలి కళ్ళల్లో ప్రసన్నత ఉండాలి అంటే హృదయంలో శాంతి ఉన్నట్లయితే హృదయంలో శాంతి ప్రసన్నత ఉన్నట్లయితే అది కళ్ళల్లో రిఫ్లెక్ట్ అవుతుంది చూంపులో ప్రసన్నత ఉండాలి ప్రసాదము మనం మాట ఉంటాం ప్రసాదం అంటే ఏమిటి భక్తి యొక్క ఫలమే ప్రసాదం మీరు భక్తి చేస్తారు దేవుడికి మీకు ప్రసాదం లభిస్తుంది ప్రసాదం అంటే మన వాళ్ళు అనుకుంటారు లడ్డు అనుకుంటారు లడ్డు అఫీషియల్ ప్రైస్ పది రూపాయలు బ్లాక్ ప్రైస్ యాభై రూపాయలు దిస్ ప్రసాదం దిస్ ఈజ్ నాట్ ప్రసాదం దిస్ ఈజ్ ఏ డీ ఆఫ్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్ ఈ డీ జనరేషన్ ప్రసాదం ఏముంది లడ్డు పాతికి రూపాయలు యాభై రూపాయలు అఫీషియల్ పాతిగా బ్లాక్ టు ఫిఫ్టీ దట్ ఈజ్ ఆల్ నాన్ అది కాదు ప్రసాదం ప్రసాదము అంటే భక్తి యొక్క ఫలం మీరు ఈశ్వరుణ్ణి దర్శించి ఈశ్వరుడికి పుష్పాన్ని సమర్పించి లేదా నమస్కారం చేసి చేసినప్పుడు మీకు హృదయంలో ప్రసన్నత ఏర్పడుతుంది ప్రసాద దానికి ప్రసాదము అని మీరు దానికి సింబాలిక్గా మీకు మనస్సు ఉల్లాసంగా ఉంటే ఏం చేస్తారు స్వీట్ పంచి పెడతారు కదా మీకు మనస్సు ఉల్లాసంగా ఉన్నప్పుడు స్వీట్ పంచి స్వీట్ పంచి పెడుతున్నారంటే మనం వెంటనే ఏమో ఏమో విశేషం అని అడుగుతాం మనం అంటే నాకు కొడుకు పుట్టేయడమో లేదు అదే ఏ విశేషం లేదండి ఏమిటో ఈ మనస్సు కొంచెం అల్లగొల్లంగా ఉంది అని స్వీట్ పంచి పెడుతున్నాను అని అలాగా కాబట్టి అది దట్ ఈజ్ హౌ ఎ స్మాల్ పీస్ ఆఫ్ స్వీట్ ఇట్ సింబలైజెస్ దట్ ఇన్నర్యట్యూడ్ ఇన్నర్ కామ్నెస్ ఆ కామ్నెస్ ప్రసన్నత దానికి చిహ్నం అది ప్రసాదము కాబట్టి ఆ హృదయంలో ప్రసాదం ఉన్నట్లయితే ఆ ప్రసాదము కళ్ళలో ప్రకటమవుతుంది ప్రతిఫలిస్తుంది కళ్ళలో ప్రసన్నత చిరునవ్వు ఇవన్నీ కలిసే ఉంటాయి మీరు చిరునవ్వు అని అభ్యాసం చేసినట్లయితే చిరునవ్వు అంటే ముఖానికి నవ్వుని పెట్టుకున్నట్టు ఉండకూడదు నవ్వు పులుముకున్నాడు అంటారు చూడనే నేను ఇలా నవ్వుతాడు నవ్వు పులుముకుంటాడు ఆ నవ్వు వాడికి నవ్వు రాదు అయినా పులుముకుంటాడు అది కాదు సహజంగా దీనికి మెడిటేషన్ ఉంది యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మెడిటేషన్ అప్పుడు సహజంగా నవ్వు అన్నది వస్తుంది కాబట్టి మన ముందుకు ఎవరు వచ్చినా మా కళలో ప్రసన్నత అండ్ దెన్ ఫైనల్లీ వాక్కులో మధురత వాక్కు మధురంగా ఉండాలి అవతలవాడు పరుషంగా మాట్లాడినా మనం మధురంగానే మాట్లాడదాం లేకపోతే ఇంకో మాట చెప్పచ్చు చూడండి మీరేదో కోపంగా ఉన్నట్టున్నారు ఇప్పుడు నేను మరో సందర్భంలో మీతో మాట్లాడతాను అని చెప్పచ్చు లేదా అయ్యా మీరు వాదించే ధోరణిలో ఉన్నారు నాకు వాదించే అలవాటు లేదండి మీరు ఏదైనా అడిగితే చెప్తా తప్ప నేను వాదించను కాబట్టి ఇంకా నేను చెప్పేది లేదు నేను చెప్పేదేదో చెప్పేసాను మీరు స్వీకరిస్తారా స్వీకరించాలా అన్నది అది మీ ఇచ్ఛపై ఆధారపడి ఉంటుందండి హ్యావ్ ఎ నైస్ డెస్ సర్ శుభం అని మనం పక్కన తప్పుకోవాలి తప్ప మన వాక్కు యొక్క మాధుర్యాన్ని చెడగొట్టుకోకూడదు దీన్ని మైత్ర అని అంటారు ప్రిన్సిపల్ చెప్తారు అందుకే మీరాబాయి పాత్రలో వస్తుంది ఘట ఘటమే సాయి రమత్ కటు వచన మత్ బోలుగే విని ఉంటారు ప్రతీ దేహంలోనూ ఘటమంటే దేహం దేహాన్ని దీన్ని దేహాన్ని పేరు పెట్టి పిలవరు ఘటమని ఒకడంటాడు కట్టెని మరొకడు అంటాడు అంతేగాని దీనికో పేరు పెట్టి అలాగే దానికి లేనిపోని స్టేటస్ను పెట్టరు మహాత్ములు సంసారంలో ఏమో స్టేటస్ పెట్టుకుంటారు దానికి దేహానికి ఏవేమో స్టేటస్ని పెట్టుకుంటారు కిరీటాలు అవి పెట్టుకుంటారు బిరుదులు అవిను మహాత్ములు అలా పెట్టరు మహాత్ములు ఘటమ ఉంటారు ఘటమ అంటే కుండ కోటి కుండ లేదా కట్టె ఈ కట్టె మీద కబీర్దాసు పెద్ద కీర్తన హాసి పెట్టాడు ఈ కట్టె పుట్టినప్పుడు కట్టెతో చేసిన ఉయ్యాలలో నిద్రపోతుంది అది మొదటిది ఆ తర్వాత ఈ కట్టె పెరుగుతున్నప్పుడు కట్టెల పొయ్యి మీద వండిన తిండి తింటుంది తర్వాత కట్టె దీనికి కట్టెతోటే సంబంధం ఎప్పుడూ కట్టె ఆ తర్వాత కట్టెతో తయారు చేసిన మంచం మీద పడుకుంటుంది ఈ కట్టె ఆ తర్వాత పెద్ద వయసు అప్పుడు ఇంకా ఏవో ఉన్నాయి రెండు మూడు ఇంకో రెండు మూడు ఉంటాయి ఇంతట్లోకి వీడికి పెద్ద వయసు వచ్చింది వయసు వచ్చేసిన డెబ్భై అంతా వచ్చింది ఇది కట్టె ఈ కట్టె సపోర్ట్గా కట్టెని పట్టుకు నడుస్తుంది ఈ కట్టె ఆ తర్వాత ఈ కట్టె ప్రాణం పోయినప్పుడు కట్టలతో చేసినటువంటి స్ట్రక్చర్ మీద ఈ కట్టెని పెట్టి శ్మశానానికి పట్టుకెళ్తారు అక్కడ కట్టెల మీద దీన్ని పెట్టి నీకు మంట పెడతారు కట్టె సమాప్తం అవుతుంది నేను కీర్తన కబీర్దాస్ ఎనీవే సో కనుక ఈ ఈ కుండ ఈ ఓటి కుండలో ఆ పరమాత్మ ఉన్నాడు ప్రతి కొండలోనూ పరమాత్మ ఉన్నాడు ప్రతి కట్టే ఎందు పరమాత్మే ప్రకటమవుతున్నాడు కాబట్టి మనం పరమాత్మను దర్శించడం జాతనైతే మనం కటు వచ్చే నమ్మును పరుష వచ్చే నమ్మును పలుకనే రాదు అయితే ఈ మైత్ర కరుణ కూడా ఉంది ఈ రెండింటిని బట్టి నేను మీకు ఒక అంశాల్ని చెప్తాను ఇది టాపిక్ చెప్తే చెప్తున్నట్టు లేకపోతే లేనట్టు అయిపోతుంది కాబట్టి చెప్తాను అదే మీరు ఓపెన్ మైండ్తో వినాలి మీరు ఓ ఫిక్సేషన్ పెట్టుకుంటే వర్కౌట్ కాదు ఎందుకంటే పీపుల్ దే హవ్ దేర్ ఓన్ ఫిక్సేషన్స్ అండ్ దే థింక్ దట్ దే నో ది మూమెంట్ ఐ నో అనే మోడ్ నాకు తెలుసు అనే మోడ్ కనుక మీకు వచ్చిందంటే మీరు ఇంకా తెలుసుకునేటువంటి అవకాశం లేకుండా పోతుంది ఎందుకంటే ప్రతి వాడికి కొద్దో గొప్ప తెలుసుకుంటుంది ప్రతి వాడికి తెలుస్తుందండి ఏమో అవతల తెలియనివాడు ఎవరు ఉంటాడు పదేళ్ళ కొన్నాడు కూడా తెలుసుకుంది ఏదో తెలుస్తుంది ఏదో టాపిక్లో ఎంతో కొంత తెలుస్తుంది కానీ నాకు తెలుసు అని వీడు అనుకుంటే హీ దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ హీస్ లెర్నింగ్ హీ కెనాట్ లెర్నింగ్ అనేమో ఎదరోడు చెప్తున్నా వీడు లెర్నింగ్ ఉండదు లెర్నింగ్ ఈజ్ నాట్ ఈజీ లెర్నింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే పీపుల్ ఆ టాపిక్ ఏదైనా మొదలు పెడుతోనే ఫిక్సేషన్ ఉంటుంది ఆ ఫిక్సేషన్ అలా గోడ కింద పడిపోతుంది తరగతిగా ఇది ఇదేదో దింపుతారు చూడండి షటర్ పడిపోతుంది చూడండి అలా షటర్ పడిపోతుంది ఆ షటర్ వెనకాల నిలబడి చూస్తూ ఉంటుంది మీరు ఏది చెప్పినా ఆ షటర్ దాటి లోపలికి వెళ్ళదడు ఇట్ కమ్స్ బ్యాక్ అది ఆ అనేది అలా ఉంటుంది మహర్షి ఈ హ్యూమన్ ఎమోషన్స్ని ఎనలైజ్ చేయడంలో ఆయన దిట్ట అంత అద్భుతంగా ఆయన ఎందుకంటే శాస్త్రమంతా చిత్తానికి చెందిన శాస్త్రం చిత్శాస్త్రం కాదు చిత్ శాస్త్రం అంటే వేదాంత శాస్త్రం చిత్తశాస్త్రం అంటే పతంజ అంచేతనే చిత్తానికి సంబంధించి ఏదైనా మనం కొంత విమర్శ చేసుకో విమర్శ అంటే ఎనాలసిస్ చేసుకోవాలనుకుంటు క్రిటికల్ ఎనాలసిస్ విమర్శ అంటారు విమర్శ అంటే తిట్టడం కాదు Critical analysis. Sahit Chalimarsha intae Sahit Chani Kertanamanu Kuhnara. No, the critical analysis of literature. Sahit Chalimarsha, English law, critic anantaar. C-R-I-T-I-Q-U-E. Critic anantaar. Antae, Shookshmanga Parishini Chuta. Anyway, Chittaniki Sammanji Patanjali Koharshi, his contribution to the critic of mind. ఈ సుప్రీం యోగ దర్శనంలో ఎందుకంటే ఆయన శాస్త్రమే చిత్తము ఆయన ప్రారంభమే అథయోగానుశాసనం యోగాన్ని నీకు బోధిస్తాను యోగ చిత్తవృత్తి నీకు ఊధ చిత్తంతో మొదలు పెడతాడు ఆయన చిత్తంతో మొదలు పెడతాడు కనుక చిత్తాన్ని గురించి చెప్తూ ఆయన రెండో అధ్యాయం యోగదర్శనంలో నాలుగు పాదాలు ఉన్నాయి పాదము అంటారు నా పాదం అన్నారంటే నాలుగే ఉంటాయి ఐదు పాదాలు ఏడు పాదాలు ఉండవు పాదము అంటే నాలుగే ఉంటాయి క్వార్టర్ అని 4. క్వార్టర్స్ ఎన్ని ఉంటాయి నాలుగు ఉంటాయండి 5, మూడు ఉండవు ఐదు ఉండవు ఈ నాలుగింట్లో నాలుగో దా రెండో దాంట్లో దాన్ని సాధన పాదము అని అంటారు మొదటిది సమాధి పాదము రెండవది సాధన పాదము ఈ సాధన పాదంలో ఆయన ధర్మాన్ని చెప్పాడు సూత్రంలో ఆ ధర్మానికి భాష్యకారులు శుక్ల ధర్మము అని పేరు పెట్టారు సూత్రకారుడు పేర్లు పెట్టడం ఇంటి చిన్న సూత్రం చెప్తాడు సూత్రం అంటే ఇంత చిన్నది ఉంటుంది చిన్నదంటే రిలేటివ్లీ స్మాల్ ఉంటుంది దాని మీద వివరణ మీకు భాష్యాన్ని వృత్తిని చూసుకుంటే వస్తుంది సో దానికి విజ్ఞాన భిక్షు అనే మహాత్ముడు బౌద్ధ మహాత్ముడేమో అనుకుంటా మరి భిక్షు అనే పేరుంది ఆయన దానికి వృత్తి రాసినాడు భాష్యం అనే పేరు మీద ఒకటి కూడా ఉన్నది దాంట్లో శుక్ల ధర్మము అని పేరు పెట్టారు ఒకటే సూత్రం ఆ సూత్రం మొస్ట్లీ ఐ రిమెంబర్ అలాగంటే మన జీవితంలో మనం సోషల్ ఇంటరాక్షన్ ఉంటుంది మీరు సొసైటీతో ఇంటరాక్ట్ అవ్వాలి కదా చాలామంది అనుకుంటారు వేదాంత టీచింగ్ ఇట్ ఈజ్ అగెన్స్ట్ సోషల్ ఇంటరాక్షన్ అనుకుంటారు తప్పు ఇట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ సోషల్ ఇంటరాక్షన్ ఇట్ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఫ్యామిలీ లైఫ్ అది తప్పు సోషల్ ఇంటరాక్షన్ ఉంటుంది కరెక్ట్గా ఉండాలి సోషల్ ఇంటరాక్షన్ అంటే సరే అయితే మరి ఇంకా ఇంకెందుకని క్లబ్లో గెలిపే కాడితో కూర్చోవడం దట్ కైండ్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్ కాదు సొసైటీలో జీవిస్తూ ఉంటాము సోషల్ ఇంటరాక్షన్ అంటే సమాజ సమాజంలో వ్యక్తులతోటి మనము వ్యవహారం చేస్తూ ఉంటాము సామాజిక వ్యవహారం అయితే ఉంటుంది కుటుంబ వ్యవహారం ఉంటుంది కుటుంబ సభ్యులతో మనం వ్యవహరిస్తాం వ్యవహరించేప్పుడు మనకి నాలుగు పరిస్థితులు తారసిల్లుతాయి అనే మహర్షి వాటిని లిస్ట్అవుట్ చేశాడు ఏమిటది పుణ్య పా కాదు పుణ్యరాదు సుఖ దుఃఖ పుణ్య పాప నాలుగు పరిస్థితుల్ని ఆయన లిస్ట్అవుట్ చేశాడు మీకు ఎదుర్కొన్న మీకు మీరు వ్యవహరించే వ్యక్తి కుటుంబం వాడు అవ్వచ్చు సోస సోషల్ పర్సన్ అవ్వచ్చు సమాజంలో వాడు అవ్వచ్చు వాడు సుఖంగా ఉన్నాడు వాళ్ళు ఏదో ఉద్యోగం వచ్చింది పెళ్ళయింది కొడుకు పుట్టాడు ఇంతేగా సుఖంగా ఉండడం అంటే ఇంతేగా లేకపోతే మెడలు ఏదో ఇచ్చారు ఎవళ్ళో బిరుదు ఏదో ఇచ్చారు లాటరీ తగిలింది ఇలాంటివి ఏవో ఉంటాయి సుఖం లేకపోతే అమెరికాకి వేసా వచ్చింది ఏదో ఒకటి సంథింగ్ అదే సుఖంగా ఉన్నాడు అటువంటి వాడు మీరు ఒక సిచ్యువేషన్ రెండవది దుఃఖిస్తూ ఉన్నాడు దుఃఖిస్తూ ఉంటాడు జోరు సంసారులు ఏవో దుఃఖాలని అనుభవిస్తూ ఉంటారు సమస్యలు ఉంటాయి డబ్బు పోగేసుకుంటారు దాన్ని దాచుకోవడంలో సమస్య ఉంటుంది డబ్బుకి రాజు తస్కరుడు అగ్ని ఇలాంటివి ఏవో డేంజర్స్ ఉన్నాయి డబ్బు పోగేస్తుంటే రాజు బుక్ ఆ డబ్బు రాజు అంటే ట్యాక్స్ ట్యాక్స్ కలెక్టర్ వాడు కన్ను వేస్తాడు వీటి డబ్బు మీద నేను పోనీ పాపం కస్టమర్ సంపాదించుకున్నాడని ఏదో వాడు డబ్బు సంపాదించుకోట్లు సంపాదించుకున్నాడు మీ సొమ్ము ఏం పోయా అలా ఊరుకుంటారా మరి ఊరుకో రాజు తాకీ తీస్తాడు నువ్వు ఇంత డబ్బు ఎక్కడి నుంచి పట్టుకొచ్చా ఉంటాడు తస్కరుడు ఉంటాడు చూరుడు వాడు కన్ను వేస్తాడు అలాగే ఇంకెవాళ్ళో కన్ను వేస్తాడు అగ్ని అగ్ని అని అగ్ని అంటే వీడు దాచుకుంటే అది పాడైపోతున్నాడు అనివే ఏమో కష్టంలో ఉంటాడు డబ్బు పోయిందనో లేకపోతే వాళ్ళు ఇష్టపడే వ్యక్తులు పోయే జనాలు ఎలా ఉంటారంటే మాకు చెందిన వాళ్ళు ఎవరు చచ్చిపోకూడదు అన్నట్టుగా ఉంటారు అలా అలా ఆర్టికులేట్ చేయరు బట్ అసడో ఆ మోడ్లో ఉంటారు మా ఇంట్లో మా బంధువులు ఎవళ్ళు పోకూడదు మిగతా పోతూ ఉంటారు బస్సులు రైళ్ళు పోతూనే ఉంటారు కానీ మా వాళ్ళు మాత్రం పోకూడదు మా వాళ్ళు పోతే మాత్రం అయ్యో అమ్మో అమ్మో అయ్యో అని గంతులు వేసేసి గుండెలు కొట్టేస్తుంది ఏడ్చేస్తూ ఉంటారు అందులో టీవీ ఉందని టీవీ కెమెరా కనపడితే మరింత గట్టిగా ఏడ్చిస్తారు ఏడవాళ్ళు కాబోలని ఏడుస్తారు ఏడవకపోతే బాగుండదని ఏడుస్తారు అదొక సోషల్ కస్టమ్ కాబట్టి ఏడిచేస్తూ ఉంటాం ఎందుకు ఏడుస్తున్నాం వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ క్రైమ్ ఏడిస్తే ఏమిటి లాభము ఇవన్నీ ఆలోచించి తీరెవడి తీరిక ఎవరికే ఉండో ఏడుస్తూ ఉంటాం దుఃఖం ఏమంటే సంసారిని మీరు కదిలిస్తే ఏమవుతుంది వేణని తేగని మీటితే ఏమొస్తుంది రాగం వస్తుంది సంసారిని మీటితే ఏమొస్తుంది కాబట్టి దుఃఖము మనం చూసినప్పుడు ఎదుటివాణి ఎందు దుఃఖాన్ని మనం చూసినప్పుడు అది రెండో పరిస్థితి మూడు పుణ్యము వాడు ఏదో మంచి పని చేస్తున్నాడు పుణ్యం ఏదో మంచి పని చేస్తున్నాడు పుణ్యం అనేక రకాలు ఉంటుంది దేవాలయానికి వెళ్తున్నాడు పుణ్యము ఏదో యజ్ఞం చేస్తున్నాడు పూజ చేసుకుంటున్నాడు పుణ్యము వ్రతం చేసుకుంటున్నాడు పుణ్యము తీర్థయాత్ర చేస్తున్నాడు పుణ్యము లేదా సమాజ సేవ చేస్తున్నాడు సమాజంలో ఉండే జనులకు సేవ చేస్తున్నాడు పుణ్యము ఇటువంటి పుణ్యకార్యాన్ని ఇంకొకటి చేస్తూ ఉంటాడు అది మూడు నాలుగు పాపము వాడు తప్పుబడి చేస్తూ ఉంటాడు ధర్మ విరోధిగా ధర్మ ద్రోహం చేస్తూ ఉంటాడు ధర్మానికి అన్యా అన్యాయం చేస్తూ ఉంటాడు నాలుగు ఈ నాలుగు రకాల వ్యక్తులు మనకు తారశీలైనరు ప్రతి సమాజంలోనూ నాలుగు రకాలుగా ఉంటారు కలియుగంలో ఉంటారు కృతయుగంలో ఉంటారు అన్ని యుగాల్లోనూ ఉంటారు అన్ని ఓళ్ళల్లోనూ ఉంటారు హైదరాబాద్లోనే ఉంటారు ఢిల్లీలో ఉండదేమో అని మీరు అనుకోద్దు న్యూయార్క్లో కూడా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు ఇప్పుడు మన అప్రోచ్ ఎలా ఉండాలి సుఖ దుఃఖ పుణ్య పాపానా సుఖం చూస్తే మీరు మైత్రీ భావాన్ని కలిగి ఉండాలి మైత్రి అంటే బాగుందండి చాలా సంతోషం వాళ్ళు పాపం సుఖంగా ఉన్నారు ఏదో పందిరు వేసుకుని పెళ్లి చేసుకుంటున్నారు గాడ్ బ్లెస్ ఎమ్ అనే మైత్రీ భావాన్ని మనం ప్రకటించాలి ప్రకటించాలంటే ప్రకటించే సందర్భం అయితే ప్రకటిస్తాము ఆ సందర్భం కాకపోతే ప్రకటించము మన హృదయంలో పెట్టుకుంటాము మైత్రి వాళ్ళు హాయిగా ఉన్నారు చాలా సంతోషం అనుకోవాలి అలా అనుకోగలగాలి పైకి నటించడం కాదు హలో సార్ కంగ్రాచులేషన్స్ అని ఇదంతా కూడా నటన డిప్లొమసీ అలా అనాలి కాబట్టి అన్నాం సోషల్ కష్టం కాబట్టి అన్నాం అలా కాదు హృదయపూర్వకంగా పైకి మీరు కంగ్రాచులేషన్స్ అని అనుకపోవచ్చు కానీ మీ మనస్సులో చాలా సంతోషం మన కుర్రాడే అనుసెక్ట్స్ ర్యాంక్ రాలేదు కానీ అవున వాళ్ళ అబ్బాయి కూడా చాలా బాగుందండి చాలా సంతోషం మా కుర్రాడు ఇంకేదో చదువుకుంటాడు తను ఇంకోసారి వెళ్తాడు దీన్నే ఉంది ఆ కుర్రాడు బాగా కష్టపడ్డాడు బుద్ధిమంతుడు అతనికి మంచి ర్యాంక్ వచ్చింది చాలా సంతోషం వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయింది చాలా బాగుందండి మా అమ్మాయి మా అమ్మాయికి అయినప్పుడు అవుతుంది ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి అయింది చాలా సంతోషం ఇది ఉండాలి మైత్రి అంటే అర్థం ఏంటో తెలుసిన అసూయ ఈర్ష్య ఉండద్దు మైత్రియే ఉండాలి ఎవళ్ళకి ఎక్కడ క్షేమం కలిగినా మైత్రియే ఉండాలి మనం ఆత్మవిమర్శ చేసుకోదగ్గ మాట ఆత్మవిమర్శ అంటే ఎలా ఉంటుంది మనం ఇతరుల యొక్క సుఖాన్ని చూసి ఎలా రెస్పాండ్ చేస్తున్నాము అన్నది ఆత్మవిమర్శ ఇక దుఃఖము ఇది శుక్ల ధర్మము అని పేరు దీనికి ఇప్పుడు నేను చెప్తున్న దానికి శుక్ల ధర్మము శుక్ల అంటే వైట్ వైట్ ధర్మము అంటే చాలా ఉత్తమోత్తమైన ధర్మము అని అర్థం దుఃఖము ఎదుటివాడు దుఃఖపడుతున్నాను అనుకోండి అయ్యో పాపం అనాలి బాగా అయింది వీడికి అనకూడదు బాగా ఇప్పుడు ఎక్కడో ఎక్కడో పాకిస్తాన్లో ఏదో అయిందనుకోండి ఆ బాగా అనకూడదు ఎందుకు అలా అనాలి అలా అన్నారంటే మీలో ఏదో కండిషనింగ్ అడ్డు వస్తుందనమాట అయ్యో పాపం అనాలి అలాగా స్పాంటేనియస్గా అయ్యో పాపం అంటున్నారా బాగా అయిందే అంటున్నారా వాట్ ఆర్ యూ సెయిన్ దుఃఖాన్ని చూస్తే కరుణ మైత్ర కరుణ ఏవ దాలి జాలి దయ ఈ టాపిక్ ఇంకా మాట్లాడతాను నేను ప్రస్తుతానికి దీన్ని శుక్ల ధర్మాన్ని ఫినిష్ చేసి మెడిటేషన్ చేసుకుందామని అనుకున్నాం కదా కాబట్టి ఎక్కడ ఎవరు కష్టపడినా అయ్యో పాపం అన్నారు రావణాసురుడికి కాలుదారి పెడితే చేయి విరిగిందిట అంటే అయ్యో పాపం చేయి విరిగిందా పాపం అన్నారు ఆ చేయరిగిందా ఏం చేయ ఒక్క చేయ విరిగిందా కాలు కూడా విరిగిందా విరిగింటే బాగుండేది బాగా అయింది వాడికి అనుకుంట అంటే మన మనస్సుని మనం శుద్ధి చేసుకునే ఉపాయండి తెలుసుకోవాలి రెసిస్ట్ చేయకూడదు మీరు ఏదో బేసిస్ మీద రెసిస్ట్ చేశారనుకోండి దెన్ దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఓపెన్ దెన్ ఫార్ యూ కెనాట్ లెర్న్ వాడు ఎవడైనా కావచ్చు కాక ఎంతటి దుష్టుడైనా కావచ్చు కాక మన వాడి దౌష్ట్యంతో మనకేమిటి సంబంధం వాడు దుష్టుడు కదా అని మనం దుష్టుడు కావాలా కానక్కర్లా కాబట్టి వాడు దుఃఖాన్ని మీరు చూసిన వెంటనే అయ్యో పాపం అనడము అదే తెలుసుకోవాలి అదేదానికి శుక్ల ధర్మము అని పేరు సుఖదు ఇంకా పుణ్య పాప పుణ్యాన్ని చూసిన వెంటనే సంతోషం చాలా సంతోషం వాళ్ళు వ్రతం చేసుకుంటున్నారు చాలా సంతోషం మన పిలవక్కర్లేదు మన పిలిచేనే సంతోషపడాలా మన పిలవక్కర్లేదు వాళ్ళు వ్రతం చేసుకుంటున్నారు చాలా సంతోషం ఈ బ్రహ్మచారి చక్కగా వేదాన్ని చదువుకుంటున్నారు చాలా సంతోషం ఆ బ్రహ్మచారి వ్యాకరణం చదువుకుంటున్నారు ఎంత బాగుందో చాలా సంతోషం వాళ్ళు సంస్కృతం చదువుకుంటున్నారు చాలా సంతోషం మేము కాశీ వెళ్ళి వచ్చామండి చాలా బాగుందండి చాలా సంతోషం అని మూదీత మంచి పని చేస్తుంటే ముద్దిట మంచి పని విషయంలో కాంపిటీషన్ మనకంటే ఎక్కువ మంచి పని చేశాడే మనం ఇచ్చిన దానం కంటే వాడు దానం ఇచ్చాడే మన పే పేరు రాకుండా మన సెకండ్ ప్లేస్లో పడిపోయిందే అని కాంపిటీషన్ స్పర్ధ అసూయ అనేవి ఉండకూడదు కూడా మనకంటే ఎక్కువ దానం చేస్తే ఎంత బాగుందో చాలా బాగుంది అని సంతోషపడాలి ఇది పుణ్యానికి రియాక్షన్ రెస్పాన్స్ రియాక్షన్ కాదు రెస్పాన్స్ ఏమిటి అంటే ముదిక పాప ఇక్కడ ఉంది కిటుకో యూ షుడ్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ ఐఎమ్ నాట్ షూర్ హౌ ఫార్ యూ కెన్ బీ ఓపెన్ దట్స్ వై హెచ్చరిక మీరు ఓపెన్ మైండ్ ఉండాలి ఎదుటివాడు పాపాన్ని చేస్తున్నాడు అంటే ధర్మ పాపం అంటే మిమ్మల్ని ఏదో చేస్తున్నాడని కాదు వాడు తప్పు పని చేస్తున్నాడు ధర్మానికి విరోధం ధర్మ విరోధం తప్పు పని చేస్తున్నాడు అది మీ కంటపడుతుంది కంటపడుతుందంటే మీకు తెలుస్తుంది మీరు చూస్తారో వింటారో వాటెవర్ మీకు తెలుస్తుంది ఇప్పుడు ఏం చేయాలి రెస్పాన్స్ ఏదో ఒకటి ఉండాలి కదా ఏమిటి రెస్పాన్సు అంటే ఉపేక్ష యూ ఇడ్ ఇట్ షుడ్ వీ కండెమ్ నాట్ నెసరీ ఈ కండెమ్ మే నాట్ యూ మే నాట్ డోట్ కండెమ్ అనవసరం ఉపేక్ష now din me da difference of opinions untai me na people nu ventane daanni swikarinchataniki sammatha kaakapochu i know but still i insist maharshi aina trikala vetta uppa gnyane aina cheppindi true shankar bhagavath utpadale ade chepparu viveka soada manulu buddhu ade cheppadu క్రైస్తు క్రీస్తు మహాశయుడు అదే చెప్పాడు అందరూ అదే చెప్పారు మహాత్ములు అందరూ అదే చెప్పారు భగవాన్ రమణ మహర్షి అదే చెప్పాడు శ్రీరామకృష్ణ గురుదేవులు చెప్పాడు కాబట్టి ఉపేక్ష చేయగలుగుత ఇలా చేసినట్లయితే దానికి శుక్ల ధర్మము అనిపారు ఏమవుతుందో శుక్ల ధర్మం ప్రయోజనం ఏమిటి సూత్రం ఎలా ఉందంటే సుఖ దుఃఖ పుణ్య పాపానాం మైత్రీ కరుణ ముదిత ఉపేక్షాణం ఏదో ఉండే నాకు సరే చిత్త ప్రసాదనం అని సూత్రం అండవుతుంది మనస్సుకి ప్రసాదము కలుగుతుంది ప్రసాదం మళ్ళీ ప్రసాదం దగ్గరికి ప్రసాదం అంటే మళ్ళీ లడ్డూను వడా కాదు ప్రసాదము అంటే కోయచు మనస్సు ప్రసన్నంగా ఉంటుంది మనస్సు ప్రసన్నంగా ఉంటే మనకేమో ఒడిగిందండి మనకేమిటి లాభం అయ్యో ప్రసాదే సర్వదుఖానం హాని రస్యోపజాయతే ప్రసన్న చేత సోహ్యాసు బుద్ధి పర్యవతిష్టతే రెండో అధ్యాయంలో ఉంటాడు శ్రీకృష్ణుడు ప్రసన్న మనస్సు ప్రసన్నతని కనుక పొందగలిగినట్లయితే సంసార దుఃఖములన్నీ కూడా పటాపంచలైపోతాయి వాడు జీవన్ముక్తుడైపోతాడు ప్రసాదములంతటి విలువ గలదు ఇప్పుడు ఇది శుక్లధర్మము ఇప్పుడు మనము లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అంటే ప్రేమ కరుణ వాటి యొక్క ధ్యానము ఈ ధ్యానంలో గైడెడ్ మెడిటేషన్ అని అంటారు అంటే మీరు చేయాల్సిందల్లా గైడెన్స్ వస్తూ ఉంటుంది మీకు మైకు ద్వారా ఆ గైడెన్స్ని మీరు తీసుకుని ఆ వచ్చే వాక్యానికి తగ్గట్టుగా మీరు ఉండడమే అంటే కూర్చోవాలి నిలబడమని హెడ్ మాస్టర్ పెట్టినట్టుగా చెప్తాడేమో అని మీరేమో బెంగపెట్టుకోద్దు గైడెడ్ మెడిటేషన్ విల్ ఫాలో ది గైడెన్స్ ముందు నిటారుగా కూర్చోవాలి నడుము ఉంచి కూర్చుంటే అది నేర్చుకునే పద్ధతే కాదండి అమలు పాఠం అయినప్పుడు నడి నడుము ఉంచి కూర్చున్నప్పటికీ కుర్చీలో ధ్యానం చేసేప్పుడు మాత్రము నిటారుగా ఉండాలి కాళ్ళు రెండు పూర్తిగా అది కాళ్ళు నేలపై ఆచాలి ఆంచుకుని కూర్చోవాలి చూడండి మీకు సౌకర్యం అవుతుంది అనుకుంటే కానీ నడుము మాత్రం నిటారుగా ఉండడం కంపల్సరీ తర్వాత చేతులు ఒళ్ళో పెట్టుకుని కూర్చోవాలి అది చేతులు పైకి ఉండాలి కుడి చేయి ఎడమ చేతిలో ఉండాలి మొటనేళ్ళు రెండు ఒకదాని ఒకసారి టచ్ అవుతూ ఉంటే బాగుంటుంది దాన్ని ఆ చేతులు అలా పెట్టుకోవడాన్ని మహాముద్ర అని అంటారు మీరు ఎప్పుడైనా స్వామి వివేకానంద ఫోటో చూస్తుంటే ధ్యానముద్ర ఫోటో ఆయన అలాగే కూర్చొని ఉంటాడు పెదవులపై చిరునవ్వు ఉండాలి ఈ చిరునవ్వు దీనికి కారణమేమీ లేదు ఇది బయట ఉండే పరిస్థితుల్ని బట్టి పుట్టిన చిరునవ్వు కాదు ఈ హృదయంలో ఉండే ప్రేమ ప్రసన్నతల కారణంగా ముఖముపై వెలసే చిరునవ్వు అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇన్నర్ జాయ్ కళ్ళు మూసుకుని ఉండాలి కళ్ళు మూసుకోవడము అంటే సెట్గా నొక్కి పెట్టి మూసుకోవడం కాదు అలానే పూర్తిగా తెరిచి ఉంచడము కాదు పార్షల్గా అంటే లైట్గా తేలికగా మూసి ఉంచాలి అది కూడా అంత తేలిక అభ్యాసం చేస్తే కానీ అది వెంటనే రాకపోవచ్చు దాని గురించి మీరు చింత చేయకూడదు అయ్యో కళ్ళు సరిగ్గా ఉన్నాయో లేదు అనే బెంగా మీరు చేత అయినట్టుగా మీరు చేయండి అదే సరిపడుతుంది ఎటొచ్చి కనురెప్పలు నొక్కి పెట్టరాదు లైట్గా ఉండాలి ఎప్పుడు కూడా మన సిస్టంలో ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ ఎప్పుడు కొన్ని చోట్ల అది క్రెస్టలైజ్ అవుతుంది అంటే కాన్సన్ట్రేట్ అవుతుంది ఉదాహరణకి భుజములు భుజ బిగుసుకుని ఉంటాయి స్ట్రెస్ కారణంగా కాబట్టి మీరేం చేయాలంటే నడుమును నిటారుగా ఉంచుతూనే నడుమును రిలాక్స్ చేయకూడదు భుజస్కంధములను మటుకు రిలాక్స్ చేయాలి రిలాక్స్ దోల్డర్స్ షోల్డర్స్ లూజ్గా ఉండాలి షోల్డర్స్ అలా బిగిసి ఉండకూడదు లూజ్గా ఉండాలి మనస్సు పెట్టి చేయాల్సి ఉంటుంది తర్వాత స్టమక్ ఉదరము ఉదరము యొక్క మజిల్స్ బిగుస్తుంటాయి చూడండి అవి బిగుస్తుంటాయి వాటిని లూజ్గా రిలాక్స్డ్గా పెట్టుకోవాలి యూ టేక్ యువర్ టైం దానికి కొంత టైం పడుతుంది ఎందుకంటే టెన్స్డ్గా ఉండడానికి సిస్టమ్ అలవాటు పడి ఉంటుంది సంసారం అంటే కాబట్టి స్టమక్ మసిల్స్ రిలాక్స్డ్గా ఉండాలి ఫేస్ చూడండి ముఖము ముఖంలో ఉండే కండరాలు అవి కూడా దిగుసుకుని ఉన్నాయా అని ఒకసారి చూసుకోండి చిరునవ్వు పరిశీలించండి ఫేస్ అంతా కూడా చక్కగా రిలాక్స్ అవుతుంది కన్నులు కూడా చూడండి లైట్గా ఉన్నాయా ఉండే ఉంటాయి పన్నులు ఎప్పుడైతే అలా లైట్గా క్లోజ్ చేసి ఉంటాయో వాటిని కూడా మీరు చక్కగా రిలాక్స్ చేయవచ్చు అలాగే స్కల్ తల లోపల మెదడు మస్తిష్కం వాటిని కూడా మీరు రిలాక్స్ చేయండి హౌ అని అడగద్దు ఎలాగా అని అడగద్దు జస్ట్ రిలాక్స్ అలాగా రిలాక్స్ అని మీరు సలహా ఇస్తే రిలాక్స్ అయిపోతుంది ఇదో ఇప్పుడు నేను ఉన్నాను ప్రపంచం గురించి ఆలోచించడం మానేసేసాను ప్రపంచాన్ని పక్కన పెట్టేసాను ప్రపంచం అలా ఉంటుంది దాన్ని నేను తలపోసినప్పుడు అది నేను తలపోయకపోతే తలపోయకపోతే అలా ఉంటుంది తప్ప దాని యొక్క ప్రభావం నా మీదేమీ ఉండనే సింపుల్ నేను నెత్తికి ఎత్తుకుంటే ఉంది నేను ఎత్తుకోవడం మానేస్తే లేనే ప్రపంచం నేనే ఉన్నాను నేను ఉన్నాను ఇప్పుడు నేను నాకు నేను తలుచుకుంటున్నాను ఏమనంటే ద్వేషం అనేది హృదయంలో ఉన్నట్లయితే పాత్రలో యాసిడ్ ఉన్నట్టే ఈ ద్వేషము ఈ హృదయాన్ని నాశనం చేసి కాబట్టి నేను ద్వేషాన్ని దూరం చేయాలి అని అనుకుంటున్నా అని ప్రసన్నంగానే అనుకోవాలి కోపంగా దిగుసిపోయి అనుకోవడం కాదు నేను ప్రయత్నపూర్వకంగా ద్వేషాన్ని దూరం చేసుకుంటాను నేను నేను శాంతంగా సంతోషంగా ఉండాలి ఉంటాను నేను శాంతంగా సంతోషంగా ఉంటాను ఉండాలి నా కుటుంబ సభ్యులు ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతిరోజు కలిసి ఉండే గృహంలోని కుటుంబ సభ్యులు అందరూ మళ్ళీ దాంట్లో ఎక్సెప్షన్స్ లేకుండా వాళ్ళందరూ కూడా సుఖంగా శాంతంగా ఉన్నారు సుఖంగా ఉంటే సరిపడదు సుఖము శాంతి రెండు కలిసి ఉన్నారు వాళ్ళు కూడా సుఖంగా శాంతంగా ఉన్నారు మరి గురించి అలా అనుకుంటున్నారా అనే మాట వాళ్ళు అనుకున్నారు మాలే నేను వారికి సుఖాన్ని శాంతిని కోరుతున్నాను ఈశ్వరుని కృపచే కుటుంబ సభ్యులు సుఖంగా శాంతంగా ఉండాలి దూరపు బంధువులు బంధువర్గం ఫ్యామిలీ ఫ్యామిలీ కాదు నియర్ అండ్ డియర్ కావాల్సిన బంధువులు మా వాళ్ళందరూ వాళ్ళలో మంచి ఉంటారు చెడు ఉంటారు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇష్టపడని వాళ్ళు ఉంటారు అందరూ ఇంకా మళ్ళీ ఎక్సెప్షన్స్ లేకుండా వాళ్ళందరూ సుఖంగా శాంతంగా ఉండాలి ఫ్రెండ్స్ సర్కిల్ అంటే ఆఫీస్లో కానీ సమాజంలో కానీ మనకి తెలుసున్న వాళ్ళు సోషల్ సర్కిల్స్లో మనకి తెలుసున్న వాళ్ళు అందరూ మళ్ళీ వాళ్ళలో దుష్టులు మంచి వాళ్ళు ఈ తేడాలో ఎందుకు పెట్టుకోవద్దు వాళ్ళ మంచి చెడ్డలతో సంబంధం లేకుండా వాళ్ళు నాకేం చేశారు లేక చేయలేదు అనే దాంతో సంబంధం లేకుండా వాళ్ళందరూ సుఖంగా శాంతంగా ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను సమాజంలోని జనులు మనుషులు మనకి తెలుసున్న వాళ్ళేం కాదు ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఈ జనులందరూ కూడా వాళ్ళ కులం ఏదైనా కావచ్చు వాళ్ళ వర్గం ఏదైనా కావచ్చు వాళ్ళ పొలిటికల్ లీడింగ్స్ ఏదైనా కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఏ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు ఏ మతం వాళ్ళైనా కావచ్చు అందరూ మన విశాల సమాజంలో ఉండే జనులందరూ విథౌట్ ఎక్సెప్షన్ సుఖంగా శాంతంగా ఉండాలి అని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆకాశంలో ఎగిరే పక్షులను భావన చేయాలి అలా విశాలమైన ఆకాశంలో పక్షులు ఎంతో ఎగిరిపోతూ ఉంటాయి ఈ పక్షులన్నీ సుఖంగా శాంతంగా ఉండాలి ఈశ్వరుని కృప వల్ల అవన్నీ సుఖంగా ఉండాలి నేలపై సంచరించే పశువులను భావన చేయాలి అన్ని రకాల పశువులు ఇంకా మళ్ళీ ఈ పశువే ఆ కాదు అనే తడ సకల ప్రాణులు సకల పశువులు పర్టికులర్గా వాటిని భావన చేసి నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా హే ఈ సకల పశువులను కూడా సుఖంగా శాంతంగా ఉండిట్లా అనుగ్రహించు ఇప్పుడు నాకు శత్రువు ఇంట్లో వాడు కావచ్చు పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు నాకు అపతారం చేసిన వ్యక్తి నన్ను హింస పెట్టిన వ్యక్తి నన్ను ద్వేషించాడు ఆ వ్యక్తిపై నాకు ద్వేషం ఉంది ఆ వ్యక్తి పేరు స్మరించారు ఆ పేరు పేరుతో సహా ఆ వ్యక్తి మనస్సులోకి వస్తాడు నేను ద్వేషించే మనిషి ఒకడు ఇంకొకడు రెండో వాడు ఉండి ఉంటాడు కూడా కలపండి పేరుతో సహా ఫలా పేరు ఆ మనిషి నిజానికి ఈ శత్రువులను ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో మనస్సు అంతా ఇప్పటికే కలిసి వేసినట్లు అయినా పర్వాలేదు అవనివ్వండి మనస్సు కలిచినట్లు అయినా కూడా అవనివ్వండి ఐ ఇన్వైట్ యువర్ ఎనిమీ అంటూ ఎవరు మానే ఈ ఇద్దరు శత్రువులు సరిపడుతుంది తప్పనిసరి అంటే మూడో శత్రువులను కూడా మీరు వీళ్ళ ముగ్గురు వీళ్ళని ద్వేషించటానికి తగినంత కారణం ఉన్నది వీళ్ళు దుష్టులు అపఘాత చేసిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు మిస్టర్ సోన్సో మిస్టర్ సోన్సో మిస్టర్ సోన్ సో పేరుతో నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ట్రై చేస్తాను హృదయపూర్వకంగా ప్రార్థించటానికి ప్రయత్నిస్తారు ఏమని వీళ్ళ ముగ్గురికి మొదటి వాడి పేరు చెప్పాలి ఆయనకి ఆయనకి లేక ఆమెకు రెండవ వ్యక్తి పేరు మూడవ వ్యక్తి పేరు చెప్పి స్పెసిఫిక్గా వీళ్ళ ముగ్గురికి ఆ ఈశ్వరుడు పూర్ణమైన సుఖమును శాంతిని కలిగించుగాక నేను ప్రార్థిస్తున్నాను ట్రై యూ ట్రై ఈశ్వరుడు వీళ్ళకు సుఖమును శాంతిని కలిగించుగాక ఫైనల్గా నేను నన్ను సుఖముగా శాంతిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను శాంతిశా హరి ఓ త శ్రీకృష్ణాపదస్ మెల్లగా రిలాక్స్ అయ్యి మా ఊళ్ళో కూర్చొని ఆ తర్వాత కొద్దిసేపు అయ్యాక మెల్లగా